గణపతిజంహవామహే కదం కవీనాష్టవేష్ట రాజం బ్రహ్మణను శ్రీఘ్రకాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్య వందే గురుపరా మిని వాత్రు్రోత్ర్రియాణి సర్వాణి సర్వ్రహ్మపనిషదన్ మాహం బ్రహ్మ నిరాకరయా మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరమస్ అనిరాకరమ్మేస్ తాత్మతేపనిషత్సర్మాస్యి సంతు సంతు ి అదా వాంగ్మనసి సంప్రాణే ప్రాణస్ేజసి తేజస్త అథ నీ ఆ భాష్యం చూస్తూ ఉన్నాము విద్వాంసుని యొక్క సత్సంపత్తి క్రమము విద్వాంసునుంటే జ్ఞాని ఆత్మజ్ఞాని ఆ సద్రూపమునందు విలీనమయ్యేటువంటి క్రమము ఎదిగలదో దాని మీ మంత్రం చెప్తోంది పరస్యాం దేవతాయాం తేజస్సు సంపన్నే అథ నతి సో అంతవరకు శాస్త్రాచార్య ఆ భాష్యం చూస్తూ ఉన్నాము విద్వాంస్ శాస్త్రాచార్యోపదేశజనిత జ్ఞానదీప ప్రకాశితం సద్బ్రహ్మాత్మానం ప్రవిశ్య నావర్త సత్సంపత్తిక్రమ సత్సంపత్తి క్రమము సమానమే ఆత్మజ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ సమానమే తేడావా ఏమంటే ఆత్మజ్ఞాన విషయంలో మళ్లీ దేహాన్ని స్వీకరించటానికి కావలసిన న్యూక్లియస్ ఉండదు ఇక్కడ ఇక్కడ రహస్యం ఇప్పుడు ఒక మనిషి తిరిగి జన్మిస్తాడు అన్నప్పుడు పునర్జన్మకి వాట్ ఈస్ ది మెకానిజం ఆఫ్ రీ ఇన్ కార్బినేషన్ అనే ఒక కథను అడిగాడు వాట్ ఈస్ అంటే ఫిజికల్ గా మెకానికల్ గా వాట్ ఈస్ ది డీటెయిల్ వాట్ ఈస్ ది డీటెయిల్డ్ ఫార్ ఆర్ ప్రాసెస్ బై ఇన్ కార్బినేట్స్ అనే ఒక అతను అడిగాడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆమె సమీజం దాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు మనిషి దేహత్యాగం చేశారు అనుకోండి దేహత్యాగం చేసినప్పుడు ఈజీలీ ఎన్ ఇండివిజువల్ ఆర్ ఈజీలీ హోల్ దట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఇది మన నిజ జీవితంలో కూడా మనకు అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఒకరోజు మీరు ఏదైనా ఒక అవమానం ఫీల్ అయ్యారనుకోండి సపోజ్ సెన్స్ ఆఫ్ హర్త్ వాడు ఎవరేమన్నా అవమానం చేశాడు అనే ఫీలింగ్ కలిగిందనుకోండి ఈ అవమానం ఫీలింగ్ ఎలా ఉంటుందంటే కొంతమంది అది రాతి మీద కత్తితో పెడితే దానికి ఒక గీత పడుతుంది అంటే గీత పడుతుందంటే ఒక స్టార్ కింద పడుతుంది అది అలాగే ఉండిపోతుంది అది పోదు రాతి మీద పడ్డ గీత రాతి మీద గీత గీయడం కష్టం కానీ తీరా గీసిన తర్వాత కూర్చోండమ్మా ఇలా ఇది కూడా మీరు రావచ్చు సో తీరా గీత చూసిన తర్వాత ఆ గీత అలాగా స్థిరంగా ఉండిపోతుంది అది ఆ గీత పోదు అలా కొన్ని వేల సంవత్సరాలైన ఆ గీతలాగా కనపడుతుంది అదే ఇసుక చూశారనుకోండి ఓ గాలి వేసేప్పటికీ ఆ ఇసుక రేణోదితో ఎగిరి ఒక గంట రెండు గంటల ఒకటికి పోతుంది మొన్నాటికి సాయంగా పోతుంది ఇతని ఎడ్డే తప్పనిసరిగా గీత పోతుంది నీటి మీద గీత చూశారనుకోండి నీటి మీద గీత పొగుతుంది మీరు ఫోటోగ్రాఫీ చేసినట్లయితే స్లో మోషన్ ఫోటోగ్రాఫీ తీసినట్లయితే మీరు ఎందుకంటే నీటిని ఇతను కంపేర్ స్ట్రెచ్డ్ నింద్రేన్ సర్ఫెస్ టెన్షన్ స్ట్రెచ్డ్ నింద్రేన్ లాగా పనిచేస్తుంది అంతేతనే నీటి మీద దోవ కూర్చుంటుంది హాయిగా కూర్చుంటుంది నీటిని మునిగిపోలేదు మనం నీటి మీద కూర్చుంటే మునిగిపోతాం ఎందుకంటే ఆ నింద్రేన్ కు శక్తి సర్ఫెస్ టెన్షన్ అంటారు మన బోని మోయలేదు అది దోవ బొరవని అంతేపే దాములు కొన్ని పక్షులు కూడా నీటి మీద అలా అలాగే గడిపేస్తాయి ఎందుకంటే నీటికి ఉండే సర్ఫెస్టెన్షన్ సరిపడుతుంది దాన్ని బరుగు మోయటానికి అలా ఇన్స్టెంట్ గా నిలబడుతుంది మళ్లీ అడుగు ముందుకు వేసేస్తూ ఉంటుంది సో మీరు ఇట్స్ లైక్ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ దాని మీద మీరు కట్టి పెట్టేలా గేట గీస్తే ఆ మెంబ్రెయిన్ కట్ చేసినట్టు అవుతుంది సో స్లో మోసం ఫొటోగ్రఫీలో ఈ కన్ సిఎస్ క్యా అలా గేప చూడవచ్చు ఇటువైపు నీరు అటువైపు నీరు సెపరేట్ ఉంటుంది ఈ మధ్యలో గేప ఉంటుంది కానీ ఆ గీత ఎంతసేపు ఉంటుంది ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ ఉంటుంది వాయువులో గీత గీస్తే కత్తితో మీరు ఇలా వాయువుని కొట్టారనుకోండి వాయువులో గీత పడుతుంది కానీ తగ్గట్టు కూడా మీరు కనపడదు పంచభూతాల దృష్టాంతం చెప్తున్నాను నేను పృథివీ తేజ వాయువు అంటే ఆకాశం ఆకాశంలో మీరు కత్తిపుచ్చి కొట్టారనుకోండి గీతే తడదు మహాత్ముల యొక్క లక్షణం కూడా అలా ఉంటుంది కాబట్టి వీడు అవమానం ఫీల్ అయ్యాడనుకోండి కొంతమంది ముందు ముందు అసలు మహాత్ములు అవమానం ఫీలే కారు దే డోంట్ గెట్ హర్త్ ఎందుకంటే ఒక రూల్ ఉంది యూ కెన్ గెట్ హర్త్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ యూ అలౌ ది అదర్ పర్సన్ టు హర్త్ యూ కాబట్టి మహాత్ములు అసలు హత్యే కారు కాబట్టి హత్ అయితేగా పోవడానికి సందర్భం లేదు సో మంచి వివేకవంతులు వాళ్ళు హత్య కానీ వెంటనే ఆ ఇప్పుడు సైకలాజికల్ సబ్జీవనెస్ అని వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటివాళ్ళు వచ్చి క్షమించమని అడగలేదా అడగలేదా ఇంకా అవన్నీ పెట్టుకోకుండా వాళ్ళని క్షమించేస్తారు ఉండలేదో కురడు అయితే తెలియలేదు అవి వేసి అయితే ఇంకేదో ప్రెషర్లో ఉన్నాడు అంతేకా అలా చేసాడు ఉండేదాన్ని ఏముంది డజంట్ మ్యాటర్ అని క్షమించేస్తారు అలా క్షమించేసి హాయిగా విశ్రాంతిగా ఉంటారు ఇంకొకటి ఉంటాం మీరు ఒక క్షమించటం చేతగా ఇప్పుడు ఈ వీళ్ళు పడుకుందుకు పడుకు నిద్రలోకి వెళ్తారు ఆల్ దీస్ పీపుల్ గోయింగ్ టు స్లీప్ గో టు స్లీప్ నెక్స్ట్ డే మార్నింగ్ హర్త్తో ఎవడు లేస్తాడు అంటే ఎవడైతే హర్త్ని స్లీప్లోకి తీసుకెళ్తాడో వాడు మొన్నాడు పెద్దన్నో హత్తో లేస్తాడు ఎవడైతే హర్ట్ ని స్లీప్లోకి తీసుకెళ్లకుండా సబ్జీ చేసేసి వదిలేస్తాడో దాన్ని వాడు మొన్నాడు హీ విల్ నాట్ గట్ అప్ విత్ దట్ హనర్జన్మ యొక్క మెకానిజం కూడా ఉంటాయి సో ఆ మెమరీ బాడీ ఉంటుంది ఆయన ఇండివిజువల్ లిమిటెడ్ ఇండివిజువల్ లిమిటెడ్ ఇండివిజువల్ లక్షణాలు రెండే రెండు లక్షణాలు ఉన్నాయి రెండో మూడే దేశం మీరు కన్సిడర్ కూడా చేయడం అసలు ఏంటంటే డిజైర్ సెన్సియర్ ఏదో కొన్ని కామన్ అవు కామన్ ఎప్పుడైతే ఉందో భయం తప్పనిసరిగా ఉంటుంది కామనా భయము దే ఆల్వేస్ గో టు గద యునాట్ సెపరేట్ వన్ వన్ ది అదర్ కాబట్టి కామనల్ భయములు వాటి మీద అగద్వేషాలు అంటారు కాగద్వేషములు అంటే కామనలు భయములే సో లైక్స్ అండ్ డిజ్లైక్స్ అంటే కూడా వర్చువల్లీ ది ఆర్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉండే ఈ కామనలు భయములు ఇవి దే కాన్స్టిట్యూట్ ది ఇండివిజువల్ సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నదో అది స్థూల శరీరంతో పాదాత్ చెందినప్పుడు ఒక పర్సన్ వస్తాడు దాని నుంచి ఒక ఇండివిజువల్ రైజర్స్ సో ఇప్పుడు ఎప్పుడైతే దేహం పడిపోయిందో దట్ కర్సన్ డిజావ్స్ ఆ పర్సన్ ఉండడం ఇంకా కానీ ఆ సూక్ష్మ శరీరము దట్ పెరిసిస్ మిమరీ బాడీ పెరిసిస్ అంతేతనే పెద్ద వయసు వచ్చినప్పుడైనా కనీసం ఆసక్తిని తగ్గించుకో సంసార వ్యవహారాల్లో నుంచి విసిద్రాక బి వితౌట్ డిజైర్ ఈశ్వరుని శరణాగతి చేయి భయాజీ ట్రై టు బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ సో దాట్ No, you can avoid the rebirth, if at all. If you can avoid the rebirth, it, you can get a convenient and glorious birth, so that you can pursue this sadhana and make it in the next birth. That's all. So the desire becomes a strong desire, the power, the power, the power, the power is the power of God, the power of God is the power of God. కట్టు వేయబడి ఉంటుంది దాగి ఉంటుంది ప్రకటం కాదు అదే జడశక్తి అంటే ఎలక్ట్రిసిటీ హీట్ మొదలైన జడశక్తులు ఉన్నాయంటే వాటి శక్తి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది చైతన్యము శక్తికి వీటి అన్నిటికంటే గొప్పది అటామిక్ పవర్ కంటే గొప్పది చైతన్యము యొక్క శక్తి వాటికి తెనిచ్చి నథింగ్ లైఫ్ క్షనిచ్చే చైతన్య శక్తిలో అంతటి మహిమ ఉన్నది కాబట్టి ఈ డిజైర్ యొక్క శక్తి అది చైతన్యము యొక్క శక్తి ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ లైఫ్ which is now sustaining the the desire about so, the desire so ancient they they they draw upon the universal power and therefore they become very strong anchetanai manasulo desire undi ante if a person can a desire to catch away and he, desires, he has to come back and issue my body to fulfill the desire ఆ డిజైర్ కి అంత పవర్ ఉంటుంది ఎందుకంటే భావనకు శక్తి ఉంటుంది భావన అన్నది అది చైతన్య శక్తి కదా చైతన్యం కానిదానికి లైఫ్ లెస్ ఆబ్జెక్ట్కి డిజైర్స్ ఉండవు లైఫ్ ప్రకటన అయ్యే చోటే డిజైర్ అనేది ఉంటుంది అలాగే భయం గుణం కాబట్టి ఈ డిజైర్స్ అండ్ సియర్స్ అనేవి ఆర్ సో పవర్ఫుల్ దట్ డిజాల్వ్ అది డిజాల్వ్ అవ్వడం దట్ వర్క్స్ ఉంది చూసారా ఆ సుడిగుండం అది డిజావ్ అవ్వదు అలాగే ఇక్కడ ఇక్కడ డెజర్పేర్ అయిపోతుంది ఇంకో చోట వస్తుంది ఆ సుడిగుండం అందరినీగా వాటర్ కరెంట్ లో వెళ్ళి ఇక్కడ డెజర్పేరే ఇంకో చోటి వస్తుంది అక్కడ ఇంకో చోట ఇట్ విల్ బీ మీలింగ్ మనకు కనపడదు మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ సుడిగుండ ఆగిపోయింది అక్కడ పుట్టిందని మనం అనుకుంటాం బట్ ఈ సుడిగుండమే అక్కడ పుట్టింది అది డిజపేర్ అవద్దు ఈ కంటిన్యూస్ టు ట్రావెల్ అండ్ ఇట్ అక్వైర్స్ అనదర్ బాడీ అది లేచెంట్ గా పని ఉంటుంది కొంతకాలం కుగ్లో చేరి Latentaka pradumta. The whole, it goes into the whole, and then it comes out of the whole. Um, Parjyan nila kashuna, neha nila kashuna, varasap jala nila kashuna. In that, the meantime, life begins with water. However, it has to acquire a physical body, and the process begins with water. From light, water, earth, set uh, to chama, that is how life evolves. Other processes, Pancādhmi dhyanta, అదే ప్రాసెస్ లో అల్టిమేట్లీ ఒక దేహాన్ని సంపాదిస్తుంది అది అజ్ఞాని యొక్క క్రమం సో ఇది మెకనిజం ఏమిటంటే భావన నుండి స్థూలదేహం పుడుతుంది స్థూలదేహం నుండి వచ్చే తర్వాత భావన రాదు భావన నుండి స్థూలదేహం పుడుతుంది విత్తి నుండి మొక్క పుడుతుంది మొక్క నుంచి విత్తి రావడం మీరు చెప్పబడి రెండు వేల ఇరవై పెట్టింది విత్తి మొక్క పుడుతుంది కాబట్టి సో భావ సదా తద్భావ భావిత భావేన భావిత అంటే ఉత్పాదిత భావన చేత సృష్టించబడిన పుట్టినట్లు చేయబడినటువంటి దేహమును వీడు ఇది అజ్ఞాన యొక్క సంపత్తి మళ్లీ పునరుత్పత్తి క్రమం ఇందు కేసాని ఏమవుతుందంటే ఆ న్యూక్లియస్ ఉండదు న్యూక్లియస్ ఎందుకు ఉండదు అంటే న్యూక్లియస్ నిలబెట్టి ఆ వార్టెక్స్ న్యూక్లియస్ అంటే వార్టెక్స్ దీస్ ఆ క్రిస్టలైజేషన్ న్యూక్లియస్ అంటే సంథింగ్ క్రిస్టలైజ్ దే అప్పుడు అది న్యూక్లియస్ అవుతుంది న్యూక్లియస్ నిలబెట్టింది ఏంటంటే ది డిజైడ్స్ అండ్ సీయర్స్ ఆ న్యూక్లియస్ ఆయన ఇండివిజువల్ అని వీడు ఇండివిజువల్ గా ఎంతవరకు వీడుస్ హింస్కల్ టు దే ఇండివిజువల్ ఎంతవరకు అంటే కేవలమే కామనలు భయాలు ఉన్నంత వరకు ఆ కామనల్ని భయాలని వీడు ఆత్మ చేత ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేసిస్తాడో కరిగించేస్తాడో ఆత్మవిచారం చేస్తే ఉండవచ్చు కామనలు భయములు మానవులు కేవలము అజ్ఞానం చేతను కామనల్లోనూ భయాల్లో పడి కొట్టుకుంటూ ఉంటారు ఎవళ్ళు ఇప్పుడు ఈ ధనాన్ని సంపాదించి వాళ్ళు అన్యాయార్జ అన్యాయార్జన చేస్తారు ఈ సంపాదించి వాళ్ళు వాళ్ళు ఏమీ ఉండదు వాళ్ళు కొనే ఏదైనా కొత్త నేను కూడా ఒక ఇస్తాను పోను పట్టుకెళ్తాను స్వర్గానికి లబ్ధి సార్లు నేను కూడా ఒక బాగా ఇస్తాను కానీ వాళ్ళు ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలు రియల్ ఎస్టేట్ అంటే బాగా డబ్బులు వస్తాయి అది ప్రారంభం ప్రారంభమే మోసంతో మొదలు పెడతారు అబద్దాలు చెప్తారు మధ్య పెడతారు కష్టం వస్తుంది దాంట్లో వాడికి చెప్పేది ఒకటి వాడికి ఇచ్చేది ఇంకొకటి ఉంటుంది దాంట్లో అంత మోసమే ఇంకోటికి లంచం వాడికి లంచం ఇస్తాడు వీరు తీసుకుంటాడు అన్యాయంగా ఇంకోటి సొమ్మిస్తాడు వీడు ఇతరుల దగ్గర సొమ్ము చేస్తాడు ఇది పార్ట్నర్షిప్ కింద మొదలు పెడతారు మళ్లీ డబ్బులు వస్తుంటే విడిపోతారు ఒకరినొకళ్ళు తిట్టుకుంటారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు ఒకరినొకరు చంపుకుంటారు ఒకరు చచ్చిపోతారు ఇంకొకటి జోలుగుంటారు ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ డబ్బు సంపాదించే పద్ధతి ఎవరు బాగుండటో దాంట్లోనూ కాబట్టి మానవులు పరమ మూర్ఖులుగా ఉంటారు వాళ్ళకి ఈ కామనల వెంట భయాల వెంట పడిన వాళ్ళు మూర్ఖులుగా ఉంటారు వాళ్ళకి తమ స్వార్థము అంటే తమ యొక్క హితము ఏదో వాళ్ళకి తెలియదు తమ హితాన్ని సంపాదించుకోవటం వాళ్ళు ఎరగరు పరమమూర్ఖులుగా ఉంటారు కానీ తల్లి మాత్రం కార్లు తిరుగుతూ ఉంటారు షూట్లు బుట్లు వేస్తుంటారు దే ఆర్ దే ఆర్ వాటన్ విత్ అలా ఉంటారు వాళ్ళని చూసి అసూ పడకూడదు అసూ పడడానికి ఏదైనా శోచనీయ జాలి పడదగ్గ వాళ్లు పట్టిస్తే అసూ కాబట్టి ఈ మధ్యన నేను వార్తల్లో చదివాను ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమా యాక్ట్రెస్ ఒక ఆమె ఆమె షీ కమిటీ సూసైడ్ షీ క్రైస్ట్ కమిటీ సూయిసైడ్ వాట్ ఎవర్ ఐ సబ్ కానీ ఈ సినిమా యాక్ట్రస్ని వెళ్ళని చూసి సామాన్య జనులు అసూయపడతారు స్టార్ అని పేర్పడతారు స్టార్స్ పైన స్టార్స్ ఉన్నాయి మళ్ళీ వీళ్ళు నేల మీద స్టార్స్ ఇక్కడ ఉన్నారు ఎంత మహాసుఖాన్ని అనుభవం చేస్తున్నారు మేడ్ ఇట్ ది కాప్ దే ఆర్ ది లక్కీ పీపుల్ అని మనం అనుకుంటాం వాళ్ళు రాటని స్థితిలో ఉంటుంది వాళ్ళ లోపల రాటైపోతూ ఉంటారు వాళ్ళు శోచనీయా వాళ్ళని చూసి జాలిపడాల్సి ఉంటుంది తప్పిస్తే అసూయపడడానికి ఏం లేదు ఎందుకంటే ఈ కామనలు ఈ భయములు ఇదంతా కూడా చాలా కుక్షితమైనటువంటి పరిస్థితి అజ్ఞానం యొక్క పరాకాష్ఠలో మానవులు జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇది ఎక్స్ట్రీం క్రమంగా సాధకుడు ఏం చేస్తాడంటే ఆత్మ విచారం చేత సత్సంగము మహాత్ముల సేవ ఆత్మ విచారము దీని చేత క్రమంగా కామనలన్నిటినీ కూడా పరిత్యాగం చేసి అలాగా నిర్లిప్తంగా ఉండిపోతుంది అలాగా అది దట్ ఈజ్ అ వెరీ ఫ్రూట్ఫుల్ స్టేట్ డిజైర్లెస్నెస్ ఇస్ గ్రేటెస్ట్ స్టేట్ అంటే అది ఆ స్థితిలో ఉండిపోతాడు ఉండిపోతే ఫిజికల్ బాడీ ఉంటుంది ఆర్గానిజం ఉంటుంది పెర్సిస్ట్ నాట్ బై హిజ్ విల్ అది యూనివర్సల్ విల్ ఒకటి ఫంక్షన్ చేసుకోండి ఏ విల్ సూర్యుడు చంద్రుడు ఉదయంంచి అస్తమిస్తున్నారో నక్షత్రాలు విగ్రహాలు వాటి వాటి కర్తవ్యాలను చేసుకున్నాయో గాలి వీచుతోందో విషాస్మాత్ వాతస్పదతే ఏ విల్ చేత ఈ జగత్ కూడా నడుస్తోందో జగత్ వ్యాపారము నడుస్తోందో జగద్ వ్యాపారమే ఉన్నాడు వ్యాసు వ్యాపారం అంటే బిజినెస్ కాదు ఈ సంస్కృత వ్యాపారం తెలుగు వ్యాపారం కాదు సో జగద్ వ్యాపారము సూత్రం జగద్ వ్యాపార వర్జం అనే సూత్రం ఈ జగద్ వ్యాపారం ఏ విల్ చేత నడుస్తుందో హయ్యర్ విల్ చేత నడుస్తుంది సో హయ్యర్ విల్ అని ఎందుకన్నారంటే ఇది ఆర్డర్లుగా ఉంది కాబట్టి హయ్యర్ విల్ అన్నారు అక్కడ ఒకటి కూర్చొని విల్ చేసి నడిపిస్తున్నాడన్న అభిప్రాయం కాదు ఈ జగత్ వ్యాపారం నడిపే నడిచేటువంటి శక్తి ఏదైతే కలదో విల్ కలదో అదే గురించేది ఈ దేహము నడుస్తుంది ఈ మనస్సు నడుస్తుంది మహాత్ముడు ఆ దేహానికి మనస్సుకి ఎలిఫ్తో మిగిలిపోతుంది హీ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ దెర్ ఈజ్ ఎ ఫోర్స్ బట్ దర్ ఇస్ నో పర్సన్ దెర్ ఈజ్ ఎ విషన్ ఇస్ నో పర్సన్ దెర్ ఈజ్ విజ్డమ్ దర్ ఇస్ పర్సన్ దెర్ ఈజ్ విజ్డమ్ విథౌట్ వైస్ పర్సన్ దెర్ ఈజ్ విషన్ విథౌట్ ఎర్ అందరిలోనూ అదే పరిస్థితి దిస్ ఈజ్ ది ట్రూత్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ బట్ One knows, and the other doesn't know. At teliya, bhālāni kanta bala unrulli. Teli sunna vadu ki, teliya ni vadu ki, that much difference is there. Kanuka vadu merilipta nga allupo tadu. He lives without projecting a fear and desire. He dies, he dies and it is the body which dies, not he. Lokula dhrishtu lo, apparently he dies without projecting again a desire and a fear. Alaga, జీవించాలనే ఆకాంక్ష ఉండదు మరణం వేయడల భయం ఉండదు అలాగా నిలబడిపోతాడంట జస్ట్ హెర్ బాయిట్స్ ఇన్ ది హోల్ అపూర్ణ ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాయి దెర్ ఈజ్ నో న్యూక్లియస్ దెర్ ఈజ్ నో వర్క్ టెక్స్ దోంట్ రిజల్ట్ ఇన్ అనదర్ బాడీ ఇట్ జస్ట్ మెస్ ఇది ఎలాగంటే పైకి నీళ్లు ఎగరేస్తే మళ్లీ వెనక్కి పడతాయచ్చాయి ఆటమైజ్ చేసి సమష్టిలో కలిపేస్తే ఇంకా వెనక్కి పడేదీ ఉండదు అలాగే ఆటమైజ్ చేసేసి అంటే భయములను కామనులను ఎక్కడా అసలు దరిదాపులో లేకుండా త్రేసుకొచ్చి జ్ఞానం చేత వివేకం చేత ఒక వ్యక్తిగా కాకుండా ఒక ఫోర్స్ లాగా ఒక పవర్ లాగా అలా నిలబడిపోయి ఆ సమష్టిలో విలీనం దెన్ దెర్ ఈస్ నో న్యూక్లియస్ టు కమ్ బ్యాక్ ఇది జ్ఞాని యొక్క సత్సంపత్తి క్రమము కాబట్టి సద్బ్రహ్మాత్మానం ప్రవిశ్య అదే సతే ఆ సతే బ్రహ్మ ఎగట్ కారణం అదే ఆత్మ అదే వ్యక్తి యొక్క యథార్థ స్వరూపము అటువంటి ఆ సద్బ్రహ్మాత్మను ప్రవేశించేసి వాడు నా మళ్ళీ తిరిగి రాడు తిరిగి ఎందుకు రాడు అంటే దేర్ ఇస్ నథింగ్ టు కమ్ బ్యాక్ దేర్ ఇస్ నో న్యూక్లియస్ టు కమ్ బ్యాక్ అని ఇభిప్రాష సత్సంపత్తిక్రమ ఇది సత్తు యొక్క సంపత్తిక్రమం సత్తులో విలీనమయ్యేటువంటి క్రమం పర్వతండము అన్యే మూర్ధన్యయా నాడ్యా ఉత్క్రమ్యా ఆదిత్యా తగ్గు తదసత్ ఇక్కడ ఒక చిన్న మీమాంస ఇప్పుడు కొంతమంది ద్వైతాచార్యులు ఉంటారు ద్వైతాచార్యులు అంటే పన్నెండో శతాబ్దముల నుంచే ఉన్నారు ఆ తర్వాత అంతకుముందు లేరని మీరు అనుకోకర్లా ద్వైత భావనలు సకల కాలములోనూ ఉంటాయి నాస్తిక కూడా ఉపనిషత్తుల నుంచే వచ్చింది దార్శనికులు అన్ని రకముల దర్శనములు కూడా ఉపనిషత్తుల నుంచే వచ్చాయమ్మా రెండే రండి నేను మీరు వచ్చారేమో అని చూశాను ఇందాక సరే మీరు వచ్చారే కొంతమంది ఆచార్యులు ఏమన్నారంటే వాళ్ళు తోడేదాన్ని వారికి సమ్మతం కాదు ఆచార్యులు అందరికీ సమ్మతం కాదు నిజానికి కొంతమంది ఏమన్నా నాకు ఆ శ్లోకం గుర్తులేదు నేను అద్వైతం అద్వైతం ప్రకారంగా పరమాత్మలో పరమాత్మ కంటే భిన్నంగా లేకుండా పరమాత్మలో విలీనమైపోవడం కంటే అద్వైతం కంటే బృందావనంలో నక్కనైపుట్టడమే మీరు అని ఒక ఆయన ప్రార్థన చేస్తాడు బృందావనే శృగాలస్యాం అని అలాగే ప్రార్థన ఆ శ్లోకం దగ్గర ఇప్పుడు గుర్తులేదు అది ఆనందగిరి టీకలో బృహదోపరిషత్తులో వస్తుంది ఎందుకంటే మాకు అద్వైతం వద్దు మాకు మోక్షం వద్దు మరి ఏం చేస్తావు అోక్షం వద్దు వద్దకు ఏం చేస్తావు మేము భగవంతుణ్ణి భజన చేస్తాం భజన చేయడం అంటే సరే ఇక్కడ ఉన్నత కాలం భజన చేశావు ఇంక ఇక్కడ శాశ్వత కాలం ఉండలేవు కదా ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయి అక్కడ భజన చేస్తాం వైకుంఠంలో భజన చేస్తాం అని భజన చేయడం అంటే ఏం చేస్తాం ఏం చేస్తాం భగవంతులు అలా భజన చేస్తూ ఉంటాం అంటే అని అంటారు అది అది వినడానికి భక్తికి చాలా ఉపోద్బలకంగా పోషకంగా చాలా బాగుంటుంది చాలా సెంటిమెంటల్గా ఉంటుంది ఇచ్చే సెంటిమెంట్ ఇప్పుడు కూడా సెంటిమెంట్ ని పోషించేటువంటి సందర్భం ఒకటి ఉంటుంది సెంటిమెంట్ అంత నీ సెంటిమెంటాలిటీని పక్కన పెట్టి హార్డ్ ఫ్యాక్ట్స్ ని పట్టుకునే సందర్భం ఇంకొకటి ఈ రెండింటికి పోలిక ఉండదు మామూలుగా పబ్లిక్ మీటింగ్ పెట్టి ఓ లక్ష మందిని పోగేసి మీరు ఉపన్యాసం చెప్తున్నారంటే అక్కడ సెంటిమెంట్ ఉంటుంది అదే ఢిల్లీ వెళ్లి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు కూర్చొని మాట్లాడుతున్నారంటే సెంటిమెంట్ ఏముండదంట హార్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అక్కడ ఈ సెంటిమెంట్ కేనో దానికి పోలికే ఉండదు ఇక్కడ చెప్పిందంతా అక్కడ నెగేట్ అయిపోతుంది కాబట్టి సెంటిమెంటాలిటీ ఈజ్ వన్ థింగ్ హార్డ్ ఫ్యాక్ట్ సార్ అనదర్ థింగ్ కాబట్టి నీవు భగవంతుని భజన చేస్తానని అలాగే ఊరికే సెంటిమెంటల్ గా అంటాడు ఓకే వీళ్ళు తీసుకెళ్లి వైకుంఠానో ఒక స్థానంలో పాడేసా చేత భజన అంటే కొంతసేప వడికి విసిగేస్తున్నాడు ఇలా ఎంతకాలం చేయమంటామని అంటాడు కానీ ఇక్కడ అండామాట ఇక్కడ సెంటిమెంటల్ గా మాట్లాడతాడు ఎవరు మాట్లాడతాడంటే మాకు మోక్షం వద్దు నువ్వు అక్కడే నువ్వు తీసుకోకు నువ్వల్లా ఇండివిజువల్ గానే ఉండు ఇంకొకరు పొందుతారు మోక్షం అంటే అలా ఎలా దొరుకుతుంది అలాంటిది హయ్యెస్ట్ స్టేట్ ఉంటే మాకే కావాలి కాబట్టి అలాంటిది ఏమీ లేదు కాబట్టి నువ్వంటున్న మోక్షం అనేది ఏదీ లేదు పైగా ఇలాగ మాట్లాడితే లోకంలో సపోర్టర్స్ ఎక్కువ డెమోక్రసీలో ఓట్లు ఎక్కువ పడతాయి ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా నిలిచి ఉన్నాను అనే వ్యక్తిత్వ భావన మనిషిలో చాలా దృఢంగా ఉంటుంది నీవు వాస్తవంలో ఏ వ్యక్తి అది నీవు కాదు నీవు ఆ పూర్ణ పరబ్రహ్మవే అని మీరు ఎవరికైనా చెప్పారనుకోండి చెప్తే దేవాలయానికి వెళ్తున్న వాడికి నువ్వు దేవాలయం ఏ దేవాలయానికి వెళ్తున్నావు నేనేమో హనుమంతుడు దేవాలయానికి వెళ్తున్నావు ఆ హనుమంతుడు నువ్వే అని చెప్పండి కదా ఏమండి ఈ పిచ్చాయేమన్నా అని చెప్పేసి కంగారు లేకపోతే నువ్వు విష్ణు దేవాలయానికి విష్ణువాలయానికి వెళ్తున్నారనుకోండి విష్ణు నువ్వు ఏ విష్ణువాలయానికి వెళ్తున్నావో ఆ విష్ణువు నువ్వే వెంకటేశ్వర స్వామి నువ్వే అని చెప్పండి వెంటనే మీరు ఆ తిరుపతి క్యూకి వెళ్లి చెప్పండి వాళ్ళు వెంటనే దేవాలయం పోలీసుని కలిగించి అరెస్ట్ చేయిస్తున్నారు ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నా నీ తీసుకెళ్లి హాస్పిటల్లో వేయ కాబట్టి ద్వైత భావంలో ఉన్న వారికి ఈ రకమైన అద్వైతం వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఏమన్నారంటే అలా సత్తులో కలిసిపోవడం అలాంటివి ఉండకూడదు వీరు మనిషి మనిషి వ్యక్తి వ్యక్తే సత్తులో కలిసిపోవడం ఏంటి అలాగే ఉండదు మరి ఏం చేస్తాడు జ్ఞాని ఆత్మజ్ఞాని మహాపుణ్యాత్ముడు వీళ్ళు ఏం చేస్తాడంటే వాడు ఇదిగో కపాల మోక్షం ఇది మొదలైంది బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ దేడ్ అండ్ దట్ ఈస్ ది ట్రూత్ అని వాడు మాట్లాడతాడు కాబట్టి నవ్ బాడీ బికమ్స్ ఇంపార్టెంట్ సో దేహము నేను కాదప్పుడు ఆ దేహం నుంచి ఏ విధంగా వెళ్ళిపోయాను అన్నది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మీరు సత్రానికి వెళ్ళారనుకో రాజమండ్రి వెళ్లి పుష్కరాలకు దనుకో నాలుగవారు సత్రంలో దిగారు అనుకోండి ఇప్పుడు ఆ నాలుగవారు సత్రం వాస్తు అవి చూస్తారా మీరు తూర్పు తూర్పులో ఉందా పశ్చిమలు ఉందా ఈ తలుపు ఎక్కడుందా ఆ చూడడం ఎందుకంటే అది మీరున్న ఇల్లు కాదు మీరుండే ఇల్లు కాదు మీ సొంతం కాదు అదే మీరు ఇల్లు కట్టుకోవాలంటే మోడంత వాస్తు చూస్తాం అదేవిధంగా ఈ దేహము నేను కాదు అనుకున్నప్పుడు అటువంటి జ్ఞాని ఆ దేహం నుంచి ఎలా వెళ్ళాడు నోటిలోంచి వెళ్లాడా ముక్కు వెళ్ళాడా దాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అసలు ఆ సూక్ష్మ శరీరమే ఆయన కాదు ఎక్కడి నుంచి వెళ్లడం అనే ప్రసక్తే లేదు అక్కడ గత్యాగత ఉత్క్రమణం ఉండదు వెళ్ళిపోవడం అనేది ఏమి ఉండదు సర్వమునందు విలీనం అవడమే ఉంటుంది కాని వెళ్ళిపోవడం ఉండదు ఘటం పగిలిందనుకోండి ఘటం పగిలితే ఘటాకాశం ఏమవుతుంది మహాకాశంలో విలీనం అవుతుంది విలీనం అవదు విలీనమైనట్లు కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ విలీనమయ్యే ఉంది ఎక్కడికి వెళ్లదు ఇప్పుడు ఈ ఘటాకాశం మహాకాశంలో విలీనం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళదు కాబట్టి జ్ఞాని ఎక్కడికి వెళ్లడు అక్కడ ఉన్న చోటే సర్వంలో విలీనం అయిపోతాడు అని వేదాంతుల యొక్క ప్రతిపాదన శాస్త్రం యొక్క ప్రతిపాదన అలాగే ఉంటుంది సత్సంపద్యే కానీ వీళ్ళకి అంగీకారం కాదు జీవుడు బ్రహ్మ కంటే వేరుగా ఉన్నాడు సరే మీరు మహా అజ్ఞాని మళ్లీ వాపస్ వచ్చి మళ్లీ చెట్లు జామైపోతాడు లేకపోతే మనిషి అయిపోతాడు అది అంగీకారమే కానీ ఈ జ్ఞాని ఉన్నాడే వీడు మళ్లీ వస్తాడంటే వాళ్ళు ఒప్పుకోరు కదా మళ్లీ మళ్లీ రాకూడదు నావర్థదేనా ఉంటుంది కదా కాబట్టి వీడు మళ్లీ రాని స్థితిని పొందాలి ఏమిటి ఆ స్థితి అంటే వైకుంఠము ది హివన్ పీపుల్ థియాలజీ పీపుల్ కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ఇప్పుడు వైకుంఠ యాత్ర మొదలు హి హాస్ టు ట్రావెల్ సో ఇట్స్ మోక్షం అనేది అల్టిమేట్లీ ఇట్స్ ఎ జర్నీ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎక్కడికి వైకుంఠానికి జర్నీ వీడు వైకుంఠం ఒకటంటే నామం పెట్టుకుని అడ్డబొట్టు పెట్టుకుని వైకుంఠం కాదు కైలాసం ఉంటాడు అంటే వీడంటాడు నాకు తెలుసు కైలాసం నాకు తెలియకపోలేదు కైలాసం ఎక్కడ ఉంటుందనుకుంటున్నావు వైకుంఠానికి దక్షిణంలో డౌన్ లో ఉంటుంది అంటాడు అంటే కాదు ఉత్తరం కదా కైలాసం ఇక్కడి నుంచి ఉత్తరం వైకుంఠం నుంచి ఉత్తరం కాదు వైకుంఠం నుంచి డౌన్ దక్షిణంలో ఉంటుంది అంటాడు అంటే వీడంటాడు నీకు తెలియదు అనే స్కాండ పురాణం అంటే వీడేం చేస్తుందో లింగ పురాణం వచ్చేసి వీడంటాడు నువ్వు పొరపడ్డావు వైకుంఠము నైరుతి దిశలో ఉంటుంది కైలాసానికి కైస్తు చూసుకోలే ప్రాణం అని వాడు చెప్తాడు నైరుతి దిశ అంటే నైవధ్వానం వాస్తు అసలేదానికి రాదు నేను వాడు చెప్తాడు వీళ్ళిద్దరు వెళ్ళనుకుంటూ సో ఈ ఖీలా జన్స్ నాట్ లైక్ దాట్ అనివే ఆ ప్రాసెస్ వాళ్ళు ఎలా చెప్తారంటే ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలి వైకుంఠం అనుకుందాం బికాస్ వైకుంఠ పీపుల్స్ ఇన్ టు విట్రాంగ్ సో లెటర్ వైకుంఠ సో వైకుంఠానికి వెళ్లి వాడు ఎలా వెళ్తాడు ఇక్కడ ఉన్నాడు కదా ఇక్కడ ఉంటాడు వీడు ఎంత ఉంటాడు పెసరంత ఉంటాడు అను ఇక్కడ హృదయంలో పెసరంతా ఉంటాడు ఈ గడ్డి గడ్డి కాదు ధాన్యపు కోన ఉంటుంది చూడండి అంత ఉంటాడు పెసరం అలా లభిస్తారు అంత ఉంటాడు వీడి ఇప్పుడు బయటికి వెళ్లాలి ఎలా వెళ్తాడంటే పుణ్యాత్డు మోక్షానికి వెళ్తున్నాడు కదా మోర్ధన్య నాడ్య ఓ నాడీ ఒకటి ఇక్కడ నుంచి తనకి ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఓ సాఫ్ట్ స్పాట్ ఒకటి చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళు ఇవ్వాల నూ నేరు వేసి పెడుతూ ఉంటారు సాఫ్ట్ వస్తారు బ్రహ్మరంధ్రము అని అంటారు సో వీడు మహాపుణ్యాత్ముడు కాబట్టి వీడి ప్రాణం ఇలా నోట్లోంచి పోదు అందరి ప్రాణం నోట్లోంచి పోతుంది అని చాంద్రద్యంలో జోడు కానీ మళ్లీ దానికి విరుద్ధమేది అంటాను వీడి ప్రాణం పోయినప్పుడు నోరు అలా తెరుస్తారు అని ఒకసారి చెప్పారు కానీ వీడి ప్రాణం నోట్లోంచి పోదు ఎందుకంటే వీడి జ్ఞాని కదా కళలోంచి ఇంకా కై నుంచి పోతుంది ఇక్కడ నుంచి పోతుంది అక్కడ నుంచి పోయిందని మీకు నిదర్శన అక్కడ చిల్లు ఉంటుంది చిల్లు మాకు కనపట్టలేదంటే కొద్దిగా గట్టి కనపడుతుంది అని ఒకప్పుడు వీళ్ళు ఎంత హెల్ప్ ఫుల్ అంటే బతుకున్న వాళ్ళు నచ్చినీరు గొడవగా కొడతారు నిజంగా బతుకుంటాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదో ఎవరు చెప్పగలరు చచ్చిపోవడానికి సిద్ధంగా వస్తున్నాడు హౌటల్ చేసా డాక్టర్లు ఇంక ఈయన బతకడం అన్నవాడు నెల రోజులు బతుకుతాడు ఈ లాభం లేదా నేను పోతా ఇంకా చిన్నకాలం బతుకుతాడు మన్నాడు పెట్టడం కాబట్టి ఎవరు చెప్పగలరు కానీ వీళ్ళు అసెస్ట్ చేస్తారు ఈ కొంతమంది సీనియర్ శిష్యులు కలిసి అసెస్ చేస్తారు ఇంక డైవర్ట్ చేసి డైవర్ట్ చేస్తారు ఇప్పుడు మోక్షం ఇప్పించాలి వీళ్ళందరూ కలిసి ఆయనకు మోక్షం ఎలా కపాల మోక్షం అయితే మోక్షం వస్తుంది అని ఇలాగే దాన్ని ఇంటర్ప్రిట్ చేసి పాడు చేసి సో అన్నీ కొంతమంది ఇతరులు ఏమని చెప్తున్నారంటే హ్యాండ్ మోర్ధన్య నాడ్య ఈ పైకి నాడెంపట పైకి వెళ్తాడు ఉత్క్రమ్య అక్కడి నుంచి బయటపడతాడు బ్రేకిట్ అండ్ కనవ్ అప్పుడు ఇంకా మళ్ళీ ఆదిత్య లోకానికి వెళ్తాడు ఆదిత్యాది ద్వారేణ ఆదిత్య ఆది శబ్దం చేత అతివాహిక పురుషుడని ఒకడున్నాడు అతివాహిక పురుష అతివాహిక పురుష అంటే అర్థమేటో తెలుసు అండి ఇప్పుడు మీరు వీఐపీని స్టేజ్ మీదకి తీసుకెళ్లాలనుకోండి ఒకరు అక్కడి నుంచి నివేట్ చేస్తాడు అయ్యా కళానా స్వామీజీ స్టేజ్ మీదకి రండి స్వామీజీని కలానా సుబ్బారావు గారు తీసుకొస్తారు స్టేజ్ మీద వాడు అతివాహిత పురుషుడు సో వైకుంఠానికి రమ్మని వీడికి ఆస్థానం వచ్చింది వీడి జ్ఞాని సో ఆ వైకుంఠానికి వచ్చేసేవైనా వచ్చింది వీడు ఆదిత్య మండలం దాకా వీడి ఓన్ స్టీ వెళ్ళిపోతాడు ఇక్కడికి రాసత్వ వెళ్ళిపోతాడు ఇక్కడికి బ్రహ్మరంధ్రం నుంచి సో ఆదిత్య లోకానికి వెళ్లిన తర్వాత ఇంకా వెళ్ళడానికి వీడికి దారి తెలియదు రోజు ఆదిత్యాన్ని చూసుకొని ఉంటారు దారి తెలుసుకొని ఉంటారు ఆ దారి తెలియదు అప్పుడు ఆతివాహిక పురుషుడు వస్తాడు వచ్చి వీళ్ళు చేపట్టుకుని అయ్యా దయచేయండి ఇది అయితే కదా మీరు వీడు అని వాడిని వైకుంఠానికి తీసుకెళ్తారు ఆదిశబ్దం చేత ఆతివాహిక పురుషుణ్ణి గ్రహించాలి సో ఆదిత్యాది ద్వారేనా ఆ సత్ అంటే విష్ణు అనమాట అంటే ఆయన వైకుంఠంలో ఉంటే వీరు వైకుంఠ లోకానికి వెళ్తాడు ఇది మోక్షం అని చెప్పారు ఇత్యాహుహో కాదు అసత్ అదే అంగీకారము కాదు అది తప్పు అసత్ అంటే తప్పు అది తప్పు ఎందుకంటే ఇది ఇక్కడ మంత్రంలో చెప్పే మాట కాదు ఆయన వివరి అది పూర్వపక్షం లాంటిది అనుకోండి ఎందుకని దేశకాల నిమిత్త ఫలాభిసంధానేనా గమన దర్శనా అది ఒక సంగ్రహవాక్యం అంట ఇప్పుడు గమనం చెప్పేవంటే నువ్వు ఒక చోట నుంచి ఇంకో చోటకి గమనం చెప్పేవంటే గమనానికి గమనంలో కొన్ని ఐటమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి దేశం ఉండాలి ఈ దేశంలో ఉన్నాడు ఆ దేశంలో లేడు ఇంకా అపూర్ణుడైపోయాడు పూర్ణత్వం ఎక్కడి నుంచి వచ్చింది సర్వాత్మభావమే మోక్షం అని శాస్త్రం స్పష్టంగా చెప్తున్నప్పుడు ఒక దేశంలో ఉన్నాడు ఇంకో దేశంలో లేడు ఇక్కడున్నాడు వైకుంఠంలో లేడు ఎందువల్ల ఇక్కడున్నాడు వైకుంఠంలో లేడని ఎందువల్ల ఎందువల్ల సద్్రూపుడైతే ఈకి సర్వవ్యాపకం కానీ మరి ఇక్కడున్నాడు వైకుంఠంలో లేడు అంటే ఎందువల్ల ఎందువల్లంటే దేహమై ఉన్నాడు కనుక దేహ దేహం ఎక్కడుంది వైకుంఠంలో లేదు అంచేత దేహాన్ని బట్టి ఈ ఆత్మను నిర్ధారణం చేసే శ్లోకం దాన్ని అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా దాన్ని అజ్ఞానం అంటారు వేదాంత శాస్త్రంలో దేహంతో తాదాత్మ్యం చెందటానికి అజ్ఞానం పేరు జ్ఞానం అని దేహాన్ని బట్టి వీడు నిర్ధారణ చేస్తాడు కాబట్టి ఈ దేశంలో ఉన్నవాడు ఆ దేశంలోకి వెళ్తాడు ఈ దేశంలో ఉన్నాడని మీకు ఎలా తెలుసు ఎదురుకుండా ఉన్నాడు కదండి ఎదుర్కొండ ఏముంది దేహం ఉంది దేహం అంటే వాడు ఉన్నట్టే అది దాని అజ్ఞానం ఉంటారా జ్ఞానం ఉంటారా అదే అజ్ఞానం వీళ్ళిల్లాగే మాట్లాడతారు దేశము కాలము వెళ్ళి టైం వచ్చేసింది అంటే అంటే ఇక్కడ మరణించాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎవడు మరణించింది ఆత్మ మరణించదు దేహం ఇక్కడ శిథిలం అవుతుంది కానీ వీళ్ళు మోక్షాన్ని ఒక గమనంతో ముడిపెడతారు కనుక దేశము కాలము కాలము వికంసంపార్టెంట్ తర్వాత నిమిత్తము వికంసంపార్టెంట్ వీడి మోక్షము వీడి స్వరూపం కాదు వీడు బయట నుంచి సంపాదించుకున్న పుణ్యం కారణంగా వీరికి మోక్షం వస్తుంది వీడు స్వరూపం కనుక వీరికి మోక్షం అని కాదు కాబట్టి నిమిత్తం ఇంపార్టెంట్ కాబట్టి దేశము కాలము నిమిత్తము ఆధారంగా చేసుకుని ఫలము లభిస్తుంది వీడికి ఆ ఫలము నుండి వీరికి తృష్ణ కూడా ఉంటుంది ఈ విధంగా ఆ ఫలమును ఆ ఫలమును అనుభవించడం కోసం వీడు వెళ్తున్నాడు అని నువ్వు చెప్తున్నావు అలాంటిది మోక్షమైతే అది మోక్షము కాదు అదే అదే సత్సం పట్లైతే అది మోక్షం కాదు మోక్షవాదులు మోక్షాన్ని ఆ విధంగా అంగీకరించారు మోక్షము అంటే అది ఆత్మ యొక్క స్వరూపమని వాడు సర్వాత్మ భావం చేత ఎప్పుడు ఎలాగైతే ఘటాకాశం ఘటం తగిలినప్పుడు మహాకాశంలో విలీనమైపోతుందో ఆ రకంగా ఆ పూర్ణ సత్తులో విలీనమైపోతాడని అప్పటికే విలీనమై ఉన్నాడని కేవలము దేహ దృష్టిగా ఆయన మరణించటం అనేది లోకుల దృష్టిలో మరణమే కానీ మహాత్ముల దృష్టిలో మరణము కూడా లేదని ఆ విధంగా శాస్త్రం చెప్తుంది కాని ఇక్కడ చచ్చిపోతాడు అలా వెళ్ళి అలా వెళ్లి మధునీళ్ళు చేసుకుంటూ ఎక్కడికో అని అల్లా చెప్పి దాన్ని మోక్షం కాదు అలాగా ఉంటుందా ఉండదా ఉంటుంది కానీ అలా వెళ్లినవాడు మళ్లీ వాపసు వస్తాడు వెళ్తే వాపస్ వస్తానండి గతి ఆగతి అంతే వెళ్లేదంటే వాపసు వస్తానండి వెళ్లడం లేదు ఏం లేదండి వెళ్ళడానికి ఆత్మస్వరూపము లేని స్థానం ఏదున్నది కనుక దేశము కాలము కల్పితము గమనము కల్పితము వెళ్ళడం లేదు ఏం లేదు సర్వ రూపుడే అవధి ఉండిపోతాడంతే సర్వాత్మ భావంలో ఈశ్వరుడుగా ఉండిపోతాడంతే అదే మోక్షము అంటే ఇంత పునరావృత్తి ఉండదు కాబట్టి ఆ రకంగా కనబడుతోంది కనుక ఈ రకమైన దేశాంతర గమనము అంటే లోకాంతరమునకు వెళ్ళట మోక్షము అదే సత్సంపత్తి అంటే సత్తిక లేదనమాట అది వైకుంఠంలోనే సత్తు ఉందన్నమాట వీడు ప్రయాణం చేసి వెళ్లి ఆ శక్తిని వెళ్లి చేసి దాంట్లో బాణం కట్టుకున్నట్టుగా తట్టుకుని విలీనమవుతుంది ఫిజికల్ గా చెప్పినట్లుందే తప్పిస్తే అది యుక్తియుక్తం కాదు కనుక తప్పు ఈ అన్య అంటే ఎవరులంటే అన్య శంకరల కాలంలో కూడా ఇలాంటి వాడులు ఉండేవారు అన్ని ఏకదేశం అంతా ముఖ్యాప్తి ప్రత్యానిస్తారు ఎవరో ఒక ఏకదేశి భర్త ప్రపంచ జరిగే ఇలాంటి వాళ్ళు ఎవరో ఉండేవారు వాళ్ళు శృతి యొక్క మంత్రము యొక్క స్వరూపాన్ని చూసి అద్వైతాన్ని అంగీకరించేవారు ఎందుకంటే గతి ఉండదు ఇంకా డోంట్ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే మంత్రము అద్వైతాన్ని అంత దృఢంగా బోధిస్తూ ఉంటుంది తత్వమశు కాబట్టి అద్వైతాన్ని అంగీకరించక తప్పదు కానీ ఆ అద్వైతాన్ని ముక్కుతూ ములుగుతూ అంగీకరిస్తారు అంటే కొంత భేదాన్ని నిలబెట్టుకుంటూ అంగీకరిస్తారు భేదాభేదవాదు అంటారు అలాంటి వాదాలు ఉండేవి అంటే కానీ పూర్తి భేదవాదం ఉండేది కాదు శంకరుల కాలంలో పూర్తి భేదవాదం ఎరగరు అసలు అది ఉండేది కాదు అది పూర్తి భేదవాదము తరువాత వచ్చింది తరువాతి కాలంలో అంటే కలియుగంలో బాగా ముందుకు అడ్వాన్స్ అయినారు గత గత వెయ్యే సంవత్సరాల కాలంలో వచ్చింది పూర్తి భేదవాదం అన్నది ఇట్ వాజ్ నాట్ దేర్ ఉంది ఉపనిషక్తి దాని గారు తర్వాత అన్న సత్మైకత్వదర్శిన సత్యాసంధ దేశకాళనిమిత్త ఫ్యనృతాభిసీ ఉపపద్యతే ఆయన అంటారు చూడండి అభిసంధి అభిసంధి అంటే ఐడెంటిఫికేషన్ భావాత్మకంగా ఐడెంటిఫై అవడం దాన్ని అభిసంధి అంటారు కలిసిపోర్జుని సో ఆ భావాత్మకమైన ఐడెంటిఫికేషన్ ఉన్నదే ఇది సత్యమునందు అభిసంధి ఉంటే వాడికి పరిచ్ఛిన్నమైన ఫలమునందు అభిసంధి ఉండదు పరిచ్ఛిన్న ఫలం పరిచ్ఛిన్న ఫలము అన్నదానికి అర్థం ఏంటంటే దేశకాల నిమిత్త ఫలము ఓ దేశంలో ఓ కాలంలో లభించే ఫలం ఆ దేశము ఆ కాలము అనుకూలమైనప్పుడు ఆ ఫలం లభిస్తుంది అంటే స్వర్గానికి వింటే భోగం లభిస్తుంది అటువంటి ఫలం వీడికి కావాలి దాని మీద వీడికి అభిసంధి ఉంటుంది ఏమండి అభిసంధి అంటే కృష్ణ హీజ్ కమిటెడ్ ఫర్ ఇట్ భావాత్మకంగా అటువంటి ఫలం మీద వాడికి అభిసంధి ఉంటుంది సో శంకరులు ఆ ఫలము అనుభూతము అంటే మిత్య ఎలాగైతే యుహలోకంలో భోగములు నిత్యయో స్పర్గా లోకాల్లో లభించే భోగము కూడా నిత్య అటువంటి నిత్యాభూతమైన దేశకాల నిమిత్తాలను బట్టి లభించే ఫలము మీద వీడికి తృష్ణ ఉంటుంది ఒకటి ఇంకొకటి ఉన్నాడు వారు సత్యాధిసంధ సత్యానికి కట్టుబడి ఉంటారు సత్యము ఫలం కాదండి అది నేను పరబ్రహ్మస్వరూపుడము తత్వమసి మహావాక్యముల లభించే జ్ఞానము సత్యము తత్స్యం తత్వమసి ఆ సత్యమునకు వీడు కట్టుబడి నమల మహర్షులాటి వారికి వాళ్ళు సత్యాధిసంధుడు అటువంటి సత్యాధిసంధుడు ఒకడు అనుక నిత్య అయిన ఫలము నుండి అభిసంధి గలవాడు ఒకడు ఈ నిత్యాఫలము నుండి అభిసంధి గలవాడు స్వర్గానికో ఇంకోటకు ఇంకోటగా వెళ్తాడు సత్యాభిసంధుడు ఇంకోటడు ఎందుకంటే వారు ఒక దేహానికి పరిచ్ఛిన్నమై ఉన్నారని మనం అనుకున్నప్పుడు కూడా వారు సర్వాత్మభావంలో ఉంటారు సర్వము పానే అయి ఉంటారు అటు వాటి ఇప్పుడు అటు వెల్లడే ఉండదు కాబట్టి ఈ సత్యాభిసంధముకు నువ్వు నిత్యాభిసంధి గల వారికి వచ్చే గత్యాగతులను వెళ్ళ రాకపోకలను నువ్వు తీసుకొచ్చి వీడికి అప్లై చేస్తావేమిటి నువ్వు మోక్షం గురించి నీ దే అర్థమైనట్టు శిప్రాని నీకు తెలియలేదు అని అంటున్నారు సో దేశకాల సదాత్మైకత్వదర్శిన సత్యాభిసంధస్య నేను సద్రూపుడను నా స్వరూపము సత్ సత్ ఎటువంటి సత్ అద్వితీయ సట్ సత్తులు అనేకం ఉండవు ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ మెనింగ్ మిస్లెడ్ బై ది డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ది ఎగ్జిస్టెన్స్ బట్ ఇఫ్ ఓన్లీ మనం డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ నుంచి బయటపడగలిగితే ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ మెనింగ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్ మీరు ఆలోచించండి మీరు ప్రశాంతంగా కూర్చుని దేవుడు ఒకడా అనేకమాన ఆలోచించండి దేవుడు దేవుడంటే మీరు కళ్ళు మూసుకుని లేకపోతే కళ్ళు తెరిచి పైకి చూసి ఇదంతా దీని అంతా కూడా నడిపిస్తున్న కూడా ఏ ఐడియా ఉంటుంది కదా దేవుడు ఈ ఒకట మెనుయ అని ఆలోచించి చూడండి మీకు ఎలా ఏమంటూస్తుందంటే ఏకహామం తోస్తుంది మీకు శాస్త్రం చెప్పక్కర్లేదు మీకే ఇదికన్నా ఇన్స్పిరేషన్ మీకే కలుగుతుంది కానీ మీరు టెంపుల్లోకి వెళ్ళండి టెంపుల్లోకి వెళ్తే అక్కడ ఎలా కనపడుతుంది కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఎలా కనపడుతుంది దేవుడు ఒకటి ఉన్నాడు అన్నట్టుగా కనపడుతుందా తల్లి మంది ఉన్నారన్నట్టుగా కనపడుతుందా భయమన్ను ఉన్నారు అప్పుడు గారు అంటే టెంపుల్లోకి వెళ్తే అలాగం ఓసారి ఓ టెంపుల్కి తీసుకెళ్ళాకండి జనరల్ గా మన టెంపుల్లోకి ఎందుకు తీసుకెళ్తారు మనమే వెళ్తాం కానీ ఏదో అలాంటి సందర్భం వచ్చి తండ్రి దేవుని రౌండ్అప్ ఆఫ్ ది టెంపుల్ ఈ టూక్ మీ రౌండ్ అప్ టూర్ ఆఫ్ ది ఎంటైర్ టెంపుల్ దేర్ ఆర్ సో మెనీ స్ట్రైన్స్ వెన్లెస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రైన్స్ అండ్ హీ టుక్మీ ట వన్ ఆఫ్ దమ్ అండ్ హీ దేవుని రన్నింగ్ కామెంటరీ Uh, he is he helping me to know what are all there and uh, the, the spirit of his commentary the uh, is uh, clearly he thinks that all these are different gods when i never neer go along when me devan kisthone how do you look around how do you feel about it? you feel that there are many gods but the kind of feeling me comes మీరు అలా కాకుండా ఒంటరిగా కూర్చొని మీరు ఆలోచించి చూడండి మెనీ దాడ్స్ ఉన్నారనిపిస్తున్నాం మీకు ఒక్క దాడు ఉన్నాడనిపిస్తున్నాం కాబట్టి ఎందుకని డిఫరెన్స్ ఎలా ఎందుకు వచ్చిందంటే నిన్న నేమ్స్ అండ్ ఫామ్స్ డైవర్సిఫైడ్ నేమ్స్ అండ్ ఫామ్స్ ఉండేప్పటికీ మనస్సు డిస్లీడ్ అయిపోతుంది టూ మెనీ నేమ్స్ అండ్ ఫామ్స్ ఇల్లుపుత్తూరు దేవాలయానికి వెళ్ళాను ఇల్లుపుత్తూరు అంటే అక్కడ శివ మాట అక్కడ ఉచ్ఛేదించకూడదు ఇట్ ఈజ్ ట్యాబు అమంగళం అమంగళం స్నానం చేసిన వాళ్ళు నిజంగా శివ అనే మాటను ఉచ్చరిస్తే స్నానం చేసిన వాళ్ళు శివ అనుకో ఒకవేళ ఇంతేదైనా పదంలో శివ వస్తే దాన్ని ఏదో శివానో ఏదో అంట అంతేకాని శివ అది నా గుట్లా తర్వాత మరి భర్త కట్టుకున్నప్పుడు బయటకు వెళ్ళదు అదే మరీ కదా ఒకవేళ తప్పనిసరి బయటకు వెళితే శివాలయం ఉన్న వీధిలోంచి వెళ్దాం శ్మశానం ఉన్న వీధిలోంచి శివాలయం ఉన్న వీధిలోంచి వెళ్దాం మీరు శ్మశానంలోంచి నడిచొచ్చారనుకోండి తప్పనిసరి ఇంటికి వచ్చి ఏం చేస్తారు స్నానం చేస్తారు శివాలయం పక్క నుంచి నడిచొస్తే కూడా స్నానం చేయాల్సి అప్పుడు మరి దిస్ ఈజ్ విల్లిపుత్వం ఇంత అంత విల్లి ఈ పూజారి నా బొట్టు వరకు చూశాడు చూశాడు చూసి మీకు నేను రహస్యం చూపిస్తాను మీరు ఎవరికి చెప్పను అన్నా నేను ఎవరికి చెప్పను చూపించున్నా అంటే ఒక స్తంభం దగ్గరికి తీసుకెళ్ళాడు మండపం వెయ్యి స్తంభాలు వంద స్తంభాలు వాటెవర్ వెయ్యి స్తంభాలు కాకపోవచ్చు వెయ్యి స్తంభాలు మధురైలో ఉంది ఒక స్తంభం దగ్గరికి తీసుకెళ్లాడు ఆ అక్కడిని కూర్చున్నాడు కూర్చున్నా బ్యాచిలర్ వేశాడు మీరు చూడాల విఘ్నేశ్వరుడు ఇక్కడ విఘ్నేశ్వరుడు అక్కడి నుంచి అని అడిగాను అంటే ఆ శిల్పులు వాళ్ళు విఘ్నేశ్వరి భక్తులు ఉన్నారండి వాళ్ళు మరీ దేవాలయంలో ఎక్కడా విఘ్నేశ్వరుడు బొమ్మ లేకుండా దేవాలయం కడితే పాపం అనే భయంతో ఈ విఘ్నేశ్వరుని వాళ్ళు నిర్మాణం చేశారు అంటే ఆ డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఎంత ఘోరంగా విశ్లీస్ చూడండి నాక నాకు మీరు బొమ్మ ఎదురకుండా పెట్టినా విఘ్నేశ్వరుడు బొమ్మ ఎదుర్కొండ పెట్టినా దుర్గాదేవి బొమ్మ పెట్టినా దుర్గాదేవిని కూడా అడిగేస్తున్నా సో దట్టుకం వెరీ క్రీట్ నాకు అసలు ఎక్కడ ధ్యేయమే కనపడదు అంటే బికాస్ ఎందుకంటే ఎక్కువ ఇమానుభూతాలు జాయంతే ఏమో జాతాన్ని జీవంతి ఎప్పిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వా తద్బ్రహ్మే బ్రహ్మంటే అది పరబ్రహ్మంటే అది కాబట్టి మనకనీ ఇంకా సందేహం ఏం లేదు బట్ మనకి వీఆర్ నాట్ మిస్లెడ్ బై ది డైవర్సిటీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బికజ్ ఆ రకమైన డైవర్సిటీని న్యూట్రలైజ్ చేయడానికి కొంత కృషి చేయబట్ట సపోజ్ your ms word may deliver city as names and forms then a uh